ీనామస్తమరాజు బ్రహ్మణా బ్రహ్మనస్మ ఆన సాగలం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ారాయణ నమస్కృత్యనంరో సరస్వతీ వ్యాసం సతో జయీరేషో నమో నా సో విద్య భావ నా భావో విద్య ఉభయరంత స్పనయోస్తత్వర్శి అది క్విస్టర్ అది టంగ్ ట్విస్టర్ సో గమనించి మళ్ళీ ఈసారి నుండి ఉభయోర ఇది సైద్ధాంతిక ఉపనిషత్తు అని అంటారు ఈ శ్లోకాన్ని అంటే వేదాంతము సిద్ధాంతము అస్తిత్వవాదము అని అంటారు వేదాంతంలో సత్ సద్విద్య వేదాంతానికి సద్విద్య అని పేరు వేదాంత ఈజ్ ద సైన్స్ ఆఫ్ రియాలిటీ సైన్స్ ఆఫ్ రియాలిటీ అని అంటారు వేదాంత ఇస్ ది సైన్స్ ఆఫ్ రియాలిటీ దెన్ వాట్ ఈజ్ సైన్స్ సైన్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫామ్స్ నామరూపముల యొక్క అధ్యయనానికి సైన్స్ అని పేరు నామరూపముల మూలంలో ఉండే స్తిత్వము మూలంలో ఉండే సత్య వస్తువు వస్తువు అనే పదం కూడా అస్థితి వస్తువు ఆ ఉనికి ఎగ్జిస్టెన్స్ దాని యొక్క అధ్యయనము దానికి వేదాంతము అనేది అనే అంతాలజీ అని అంటారు ఉన్నది ఏమిటి ఉన్నది ఏమిటి నేను ఎందుకు ప్రశ్నించాలంటే కనబడీదే ఉన్నది అని చాలా మంది భ్రమపడతారు ఉన్నది అవ్వక్కర్లేదు త్రాడును చూసి పాములు ఒప్పుకుంటాను పాములు చూస్తాను అక్కడ ఎందుకు పాము పామును చూసాడా లేదా చెప్పండి త్రాడును చూసి పాములుకున్నవాడు పామును చూసాడా లేదా పాము మరి భయపడ్డాడంటే మరి పాముని చూశాడు కదా పామును చూశాడు అంటే పాము కనబడిందా లేదా కనబడితే చూసాడా కనబడకుండా చూసాడా పాము కనబడింది సినిమా తెర మీద హీరో హీరోయిన్ డ్యాన్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారంటే కనబడితే చూస్తున్నారా కనబడకుండా చూస్తున్నారా కనబడితేనే చూస్తున్నారు కాబట్టి పాము కనబడింది బొమ్మలు డాన్సులు హీరోలు విలన్లు కనబడ్డారు ఓకే గట్మెంట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడుగుతా చెప్పండి పాము ఉన్నదా లేదు సినిమా ధర మీద హీరో హీరోయిన్ ఉన్నారా కానీ మీరు ఆ సంగతి తెలుసున్నారు అందరికీ తెలుస్తుందని మీరు అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది సినిమాకు వెళ్ళేప్పుడు పువ్వులు మాలలు రూపాయలు కాయిన్స్ పట్టుకుని వెళ్తారు వెళ్లి వాళ్ళ యొక్క అభిమానం ఉన్నట్టు తెర మీదకి రాగానే ఈలలు వేసి ఆ పువ్వులను వేస్తారు ఆ కాయిన్స్ వేస్తారు తెర మీద వేస్తున్నారా హీరో మీద వేస్తున్నారా తెర మీద వేస్తున్నారా తెర మీద వేయట్లేదు హీరో మీద వేస్తున్నారు కాబట్టి యా తెర మీద ఎవడు వేస్తుందండి తెర మీద ఎవడో వేయడు హీరో మీద వేస్తాడు నేను ఇక్కడో లాస్ ఏంజలస్ లో క్లాస్ చెప్తున్నా చెప్తుంటే ఇప్పుడు అక్కడ తెర మీద షారన్ స్టోన్ అనే ఆమె ఉన్నది షరన్ స్టోన్ ఇస్ ఏ హాలీవుడ్ యాక్ట్రెస్ ఇప్పుడు షారన్ స్టోన్ పట్టుకోవాలని అనిపించి ఒకడు అలా అయింది ఈ వాంటెడ్ టు క్యాచ్ స్టోన్ వాడు మహోత్సాహం పరిగెత్తి అక్కడ ఇంక క్లాసు తేడాది ఏ ఈ వంద జాబు దాకా ఒకటే ఒకటే హాల్ పరిగెత్తుకు వెళ్లి పట్టుకున్నాడు పట్టుకుంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే వాడు షేర్ స్టోన్ పట్టుకుంటాడా ఆవిడ పేరు అండు షేర్ స్టోన్ అంటే ఎవరో అనుకున్నారు షారని స్టోన్ పట్టుకుంటాడా లేదా తెరని పట్టుకుంటాడా తెరనే పట్టుకుంటాడా స్టోన్ సో ది పాయింట్ ఈజ్ ఉన్నది వేరు కనబడేది వేరు కాబట్టి ఈ దీన్ని దీన్ని సత్తామీమాంసత ఇప్పుడు నేను చేసుకున్న విచారమంతా కూడా దీన్ని సత్తామీమాంసత్త అంటే ఉన్నది దాని యొక్క విచారణ ఇక్కడ శ్రీకృష్ణుడు అలాంటి విచారం చేస్తున్నాడు నా సతో విద్య నా భావో విద్య సో సత్ అసత్ డైపోల్ అని అంటారు ఈ ద్వంద్వముల కింద విభాగం అసలు సృష్టి ద్వంద్వములకు అతీతమైన తత్వము ప్రకటమవుట అని అర్థం మేనిఫెస్టేషన్ మీన్స్ సో మేనిఫెస్టేషన్ మీన్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది అపోజిట్స్ ఫ్రమ్ ది రియాలిటీ విచ్ ఈస్ బియాండ్ ది అపోజిట్స్ అది మేనిఫెస్టేషన్ అర్థం సో మీకు నేను క్రితం క్లాస్ లో మనం చేశాను ఈ క్లాస్ ఇలాగే ఉంటుంది రెండు మూడు క్లాసులు సిద్ధాంత ఉపనిషత్తుల యొక్క మీమాంస ఇలాగే ఉంటుంది సో యూ హౌట్ స్టే విత్ ఇట్ ఫర్ సమ్ టైమ్ భాష్యకారులు విస్తారంగా అక్కడ వ్యాఖ్యానం చేస్తారు కనుక సుద్వంద్వము అంటే మీకు చిత్రం ఏంటంటే మూలంలో అస్థి నాస్తి అనే విభాగం ఉండదు కానీ అది అస్థి నాస్తి అనే విభాగానికి అనే ద్వంద్వానికి ఆశ్రయం నేను దృష్టాంతం చెప్తా ఉన్నాను నాకు అలవాటు చూడండి ఏం కదా యూ కెన్ రిలేటెడ్ టు దట్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు మీరు గండిపేట చెరువు దగ్గరికి పిక్నిక్ వెళ్లారనుకోండి సపోజ్ వెళ్ళినప్పుడు మీరు వెళ్ళినప్పుడు అక్కడ తరంగములు ఉన్నది చూడండి గాలి బాగా బీచుతున్న కారణంగా తరంగములు ఉన్నది సో మీరు అంటారు తరంగములు ఉన్నది అని అంటారు మళ్ళీ కొంతసేపు ఆతా పాట మ్యూజిక్ ఇన్ని అయిన తర్వాత టిఫిన్ లో తర్వాత అప్పుడు మళ్ళీ చూసి తరంగములు లేవు అని అంటారు అప్పుడు క్లీన్ అంటే గాలి తగ్గిపోయి కాదుగా ఒక ఆ ఒక గాజుని పరిచినట్టుగా పెర్ఫెక్ట్ సర్ఫేస్ ఉంది ఇప్పుడు ఈ ఉన్నవి ఉన్నది లేదు తరంగములు ఉన్నవి తరంగములు లేవు అస్థి నాస్తి అనే రెండు సిచ్యువేషన్స్ మీరు చూశారు కదా ఇప్పుడు ఈ అస్థి నాస్తి అనే రెండు స్థితులకు ఆశ్రయంగా ఉంటూ ఈ రెండు స్థితులకు అతీతమైనది ఏమిటో చెప్పుకుండా చూద్దాం అస్థి అన్నప్పుడు ఆ అస్థి తరంగములు అస్థి అన్నారు ఆ అస్థి ఎక్కడుంది నీటి అని తరంగములు నాస్తి అన్నప్పుడు అక్కడ శూన్యమైపోయిందా లేకపోతే అసలు నీరుందా నీరుందే నీరుండాలి నీరున్నప్పుడే తరంగములు ఉన్నది అని ఇంతకు అన్నారు గనక లేదు అని కాబట్టి నాస్తి అనే ఈ విభాగము ఈ డైకాటమీ డైకాటమీ అని వచ్చండి యా ఇట్స్ ఆఫ్ ఈజ్ అండ్ నాట్ ఈజ్ అది నాట్ ఈ డైకాటమీ దానికి ఆశ్చర్యం నీరు చిత్రం ఏంటంటే దీంట్లో చిత్రం మీరు గమనించాలి అస్థి నాస్తి అనే రెండు ఆపోజిట్ సిచ్యువేషన్స్ కి ఆలంబనంగా ఉంటుంది నీరు అది నీరు ఉండబట్టే రెండు ఉన్నాయి కానీ మీరు ఆ రెండు స్థితులకు అతీతంగా ఉంటుంది ఇప్పుడు సినిమా తెర మీద వర్షం కురుస్త ఇప్పుడు వర్షము కురియుట ఆశ్రయం ఏమిటి తెర కానీ తెర తలిసిపోతుందా తడవదు అంటే అర్థం ఏంటన్నమాట వర్షం కురియూటకు ఆలంబనంగా ఉంటూనే వర్షము కురియూటకు అతీతంగా ఉంటుంది అని ఇంగ్లీష్ లో ఏమని చెప్తారంటే ఇట్ పిర్ వేట్స్ ఎట్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 స్థిరంగా ఉండేది అది అలా ఉంటూనే ఉంటుంది ఆ దృష్టాలో విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ నీళ్లు లేవండి మేము నిండి పెట్టి వెళ్తేనే అని అలా ఉండాలంటే మీకు అసలు వాటర్ వెళ్ళడం చేరగా లేదని అర్థం విత్ ఇన్ సో నీరు ఉండుట అన్నది అది నిజమైన ఉండుట అదే తరంగములు ఉండుట అన్నది అది నిజమైన ఉండుట కాదు ఎందుకంటే మీరు ఉంది అంటే తరంగములు ఉన్నవి అని మీరు అంటే గంట తర్వాత కూడా తరంగములు ఉన్నవి ఉండాల్సిందే అంతేగాని ఇంతకు ముందు ఇప్పుడు లేదు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 నెక్లెస్ ఉన్నదా కనబడేదా తరంగం దగ్గర కష్టమేం కాదు ఎందుకంటే తరంగము అది కనబడమే కానీ అది నిజంగా ఉన్నది కాదు ఉన్నది నీరే అని చెప్తే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఎందుకంటే తరంగం యొక్క లైఫ్ చిన్న లైఫ్ కాదు కొద్ది నిమిషాలు ఉండి మాయమైపోతుంది కానీ ఈ నెక్లెస్ అనేది ఉందే ఇది మనం బతుకున్నంత కాలం మొదటి పాటే ఉంటుంది కాబట్టి అది అది అక్కడ అర్థం చేసుకోవడం ఒకసారి కష్టం కాబట్టి నెక్లెస్ అనేది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 మళ్ళీ ఓ బిలియన్ సంవత్సరాల క్రితం లేకుండా అయిపోతాయి కాబట్టి సూర్యుడు ఉండుటయా కనబడుటయా కనబడుటయే మరి ఉన్నదేమిటి శక్తి శక్తి ఉన్నది ఏ శక్తి విశ్వజనీయమైన శక్తి ఆ శక్తి సూర్యుడుగా భాషిస్తోంది కొంతసేపు కొంతకాలం కనబడుతుంది ఇప్పుడు మీరు కాలము యొక్క టైం లెంగ్త్ పెరిగేప్పటికీ ఈ విభాగాన్ని గుర్తించడం కష్టం తరంగం అనేప్పటికీ కొన్ని ఓ నిమిషం టైము కాబట్టి తరంగం కనపడింది కానీ ఉన్నది కాదు అని తెలిసిపోతుంది మీరు ఉన్నది కానీ నెక్లెస్ దగ్గరికి వచ్చేప్పటికి మీరు ఏదో నా మొహమాటానికో దేనికో మీరు ఒప్పుకున్నారు కానీ మరో ఒప్పుడు అయితే అసలు ఒప్పుకోరు మీరు నెక్లెస్ను అంత తేలిగా ఒప్పుకోరు నెక్లెస్ బాబు ఉందనే అంటారు కానీ మీరు నెక్లెస్ కూడా కనబడ్డదే ఉన్నది బంగారమే అని సూర్యుడు కూడా అక్కడ ఉన్నది పరబ్రహ్మలే పరబ్రహ్మం సూర్యుడు పరబ్రహ్మ కాబట్టి సూర్యుడు కూడా ఇట్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆ పరబ్రహ్మ శక్తియే సూర్య రూపంగా పరబ్రహ్మ సూర్యుడంటూ వేరే ఏమీ లేదు ఆ పరబ్రహ్మ శక్తి అనేక జ్యోతిర్మండలాలుగా ప్రకటమైనది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 ఎందుకంటే అది ఉన్నది మీరంటే ఇంక పోకూడదు నా సతో విద్య నా భావో విద్య మీరు నెక్లెస్ ఉంది అని మీరంటే ఇంకా దళ ఉంటూనే ఉండాలి ఎప్పటికీ పోవడానికి వీర్లేదు బట్ ఈజ్ ఇట్ ట్రూ నో సో ఎక్కడిదాకా వచ్చాం నహి శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమాణం వస్తు సంభవతి అయిందది వికారో సహ వికార వ్యభిచరతి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 వికారము అంటే కావ్యము అని అర్థం ఇంకా మనం ఈ పదాలే వాడుకుందాం అస్తమాన పదాల కోసం వెతుక్కోవడం కాదు సో వికారస్టం వ్యభిచరది ఇప్పుడు కుండ అది వ్యభిచరిస్తుంది వ్యభిచరించడం అంటే ఏంటి ఓసారి ఉంటుంది ఇంకోసారి లేకుండా పోతుంది వ్యభిచరించింది అంట మీరు కుండ మీరు ఇప్పుడు కొండ ఉంది కుండ ఉన్నది అని మీరు గట్టిగా అంటే కుండ ఉన్నది అని మీరు గట్టిగా అంటే నేను దారి విడుస్తా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 సంస్థానం అంటే ఆకారం ఘటము అనేటువంటి ఆది శబ్దం చేత ఘటా ఘటము ఆది ఆది అంటే ఎట్సెట్రా ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు ఏమిటి శరావము శరావము అంటే మూకుడు ఇది శరావము అంట సో లేకపోతే బాణ పెద్దది కటకము అని సో ఇలాగా ఇవన్నీ కూడా ఈ ఘటము ఇత్యాదులు ఏవైతే ఆకారాలు ఉన్నాయో ఇవి చక్షుషా నిరూప్యమాణం మనం కంటితో చూసి ఉంది అని అనుకుంటాం కనబడుతూ చక్షుషా నిరూప్యమానంటే కంటికి కనబడుతూ ఉంటుంది కానీ వాస్తవంగా ఇప్పుడు మృద్వ్యతిరేక అనుపలబ్ధే అంటున్నారు ఈ ఘటము శంకర్ల వాక్యం చూడండి అసత్ ఘటము ఉన్నది కాదు అసత్ సత్ అసత్ ఉన్నది లేనిది లేనిది అనే కేటగిరీలో పారేసాడు ఘటహ అసత్ ఏమిటంటే అసత్ ఏమిటండి చక్షుషా నిరూప్యమాణం కంటిలో మనం చూస్తున్నాం కదా కంటి ప్రతి గమనిస్తున్నాం కదా అంటే ఆయన మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే సో నేను మాట్లాడు మృద్వ్యతని ఇది వ్యాఖ్యానం చేశాను మళ్ళీ చెప్తున్నా మృద్వ్యతిరేక అనుపలబ్ధే అంటే మృతు కంటే భిన్నంగా అది మీరు పట్టుకోలేరు ఉపలబ్ధి అనే మీరు ఇప్పుడు ఆవు గుర్రము ఉన్నాయనుకోండి ఇప్పుడు ఆవు కంటే విలక్షణ భిన్నంగా గుర్రము ఉంది గుర్రం కంటే విలక్షణంగా ఆవు ఉంది అవి ఎన్నవి రెండు ఒకటి రెండు ఇప్పుడు ఆ రకంగా ఇది ఇది ఎన్నిది ఒకటా రుండ అది చెప్పండి ఒకసారి మూడు ఒకటా రుండ ఒకటేనా లేకపోతే రెండు అనే సందేహం ఏమైనా వస్తుందండి ఇది ఒకటేనండి బాబు ఇది ఒకటే ఓకే ఇది ఒకటి ఇది ఒకటనే మీరు ఒప్పుకున్నారా మరి మాట్లాడితే పూచితోటి మాట్లాడాలి వేదాంతంలో ఇది ఒకటని మీరు అన్న తర్వాత ఇప్పుడు చెప్పండి ఇది మట్టియా కొండయా ఒకటే చూస్ చేసుకోవాలి మీరు ఒకటన్నారు కదా ఒకటే చూస్ చేసుకోవాలి ఏది చూస్ చేసుకుంటారు మట్టియా కుండయా అని అడిగినప్పుడు ఏది చూస్ చేసుకుంటారు మట్టికి అసో అది ఒకటై ఆ ఒకటి మట్టి అయితే మరి కుండేమిటి కనబడుటమాత్ర వ్యతిరేకైన అనుపలబ్ధే అలా కాదు కుండకి కూడా మీరు ఏదైనా గతి చూపించండి అంటే మట్టికుండాను మట్టికుండాను అను అభ్యంతరం లేదు అలాగే దానికి మీరు గతి చూపించాలి కాని మీరు నేను ఒకటి చెప్తాను మీరు సరే అది కూడా రాబోతోంది వచ్చినప్పుడు చెప్తాను కాబట్టి మట్టి కంటే భిన్నంగా మట్టి కంటే విలక్షణంగా విలక్షణం అంటే ఏమిటి గౌహ అశ్వ గౌ ఇదిగో ఇది ఆవు ఇది గుర్రము ఇది గోవు ఇది గుర్రము అని అలాగే ఇది మట్టి ఇదేమో కొండ అలా చెప్పండి మీరు చెప్పలేరు మృగ్ వ్యతిరేక అనుపలబ్ధే మృత్తు విలక్షణంగా ఈ కుండ అనేది పట్టుకోబడుట లేదు కాబట్టి అసత్ కు అసత్ లేదా మరి కుండ లేకపోతే ఏముంది మృతు ఉన్నది ఏముందో తర్వాత చూడం కుండతే లేదు అంటే ఏముందో తర్వాత చూడొచ్చు దీనికి ఫేమస్ చినయానంద గారు ఎగ్జాంపుల్ ఇంకే ఆ ఎగ్జాంపుల్ నుంచి ఇంక వేరే ఎగ్జాంపుల్ ఏం ఓ యంగ్ మ్యాన్ వెళ్ళి చిన్నమే గారికి చిన్నమయా నమస్కారం చేశారు జనరల్ ఈ రోజుల్లో యంగ్ పీపుల్ బంగారం గొలుసు వేసుకుంటూ ఉంటాం ఫ్యాషన్ అనవసరం బంగారుపు గొలుసు ఎందుకు అమ్మాయిలకి అనవసరమా అవసరమా అని మేమాంశం చూసుకుంటాయి మీ వీడికి అనవసరం మరీ అనవసరం ఏదో ఓ ఫ్యాషన్ కొంచెం కొంత మనీ ఉందనుకోండి ఏదో చెయ్యాలి కదా ఎదరోలకి ఇచ్చేస్తే ఎలాగ దాన్ని మనమే అట్ట పెట్టుకోవాలి ఎలా అట్టబెట్టుకుంటా పెట్లో పెట్టి తడ వేస్తే ఎంతకాలం వేస్తాం కాబట్టి కొంత ఎలాగో వేస్తాం కొంత బంగారం వేసి ఆ బంగారం పోలి ఇంకోళ్ళకి అది మెడలో వేసుకోండి మెడలో వేసుకుంటే చేస్తారు అప్పుడప్పుడు దాన్ని సబ్మిట్ పోకుంటూ ఉన్నాడు ఎందుకని ఎందుకో మీకు తెలుసు సో అని ఈ మేడలో గొలుసు వేసుకుని నమస్కారం చేశాడు అది మెరిసిపోతే కనపడింది కనపడితే ఆయన గొలుసు బాగుందన్నారు గోల్డెన్ చేయిన్ అంట వెరీ నైస్ గోల్డెన్ చేయిన్ అంటే ఇప్పుడు బాగుందంటే అర్థం చూడండి స్వామీజీ ఇచ్చారు తీసుకున్నాడు తీసుకుని అలాగే చూస్తున్నారు ఆయన చూస్తుంటే అతను మొహం మాట పడి స్వామీజీ మీకు కావలిస్తే అట్టబెట్టుకోకండి అంటే ఆయనన్నారు గొలుసు నేనేం చేసుకుంటాను నాకేం ఫ్యాషన్ అయ్యి ఉన్నా గొలుసు నువ్వు తీసేసుకో బంగారం నాకు ఇచ్చారు అదే ఆయన చెప్పుకున్నా అదే దాని అర్థం ఏంటంటే బంగారం కంటే వ్యతిరేకంగా గొలుసు లేదు కాబట్టి ఇప్పుడు సత్ అసద్ రెండు కేటగిరీలను మనం పెట్టుకుంటే గొలుసును ఏ కేటగిరీలో వేస్తారు అసత్ అనే కేటగిరీలో వేస్తారు కాబట్టి ఇప్పుడు దానికి శంకర్లు చెప్తున్నారు తా సర్వో వికారా కారణ వ్యతిరేకైన అనుపలబ్దే అసన్ చూడండి ఏదైనా ఒక సిద్ధాంతాన్ని చెప్పడానికి గుండెదేటము కావాలి సో మట్టి కుండా దగ్గర కుండ కార్యము వికారము కార్యము కాబట్టి అసత్యం ఎందుకని కారణం వ్యతిరేకైన అనుపలబ్దే కారణం కంటే విలక్షణంగా అది మీకు దొరకదు దాన్ని పట్టుకోలేదు కాబట్టి మీరు ఊరికే కార్యం కార్యం అంటూ ఉంటుంది మీరు పట్టుకునేది కారణమే గొలుసు గొలుసు చేత పట్టుకున్నప్పుడు మీరు చేతో పట్టుకున్నది బంగారం గురిచేవిటి బంగారం చేతో పట్టుకున్నారు సో ఎనీవే కనుక ఇది జనరల్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు గుండె డేటావుతోటి జనరలైజ్ చేయాలి జనరలైజ్ ఏమిటో తెలుసిన ఎక్కడైనా సరే కార్యం అనేది అసత్యం కారణము మాత్రమే అసత్యం సదు తదేవిధంగా సర్వో వికార అన్ని వికారములు కూడా కారణ వ్యతిరేకైన అనుపలబ్ధే కారణము కంటే విలక్షణంగా అవి దొరకవు లభించవు పట్టుకున్నటకు శక్యము కాదు గనుక అసన్ అసన్న పుల్లింగం ఎందుకంటే వికారహ పులింగం కనుక అసన్నన పుల్లింగం పైన ఘటాది సంస్థానం న పుంస్కలింగం కనుక అసత్ నపంసకలింగం అసత్ అసత్ సో అర్థం ఒకటే కాబట్టి వికారమేదైనా సరే అది అసత్ ఎనిమిది బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం ఉంది తదనన్యత్వాధికరణము అంటారు తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అంటే పెద్ద అధికరణం పెద్దాపురం అధికరణం జాగ్రత్తగా పాఠం జరగతి పది రోజులు పాఠం యొక్క సారాంశం ఏమిటంటే కార్యము ఏదైనా కారణము కంటే విలక్షణంగా ఉండదు ఉండేది కారణమే కానీ కార్యము కాదు కానీ కార్యము కనబడుతుంది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 మొత్తం జగత్తంతా కూడా అసత్ మరైతే ఏది సత్ జగత్ సద్ జగత్తుకు కారణం ఏదైతే ఉంటుందో అదే సత్ బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఆ జగత్ కారణానికి బ్రహ్మ అని పేరు పెడదాం ఆ పేరు ఎందుకు పెట్టామో ఎప్పుడైనా మరొకసారి చెప్తాను ఆ జగత్ కారణానికి బ్రహ్మ పేరు పెడితే బ్రహ్మయే సత్యము ఏమంటే జగత్ అసత్ ఈ సందర్భంలో మీరు ఇంకో సత్యాన్ని చాలా కేర్ఫుల్ గా గుర్తించాలి ఇప్పుడు బంగారము నెక్లెస్ లో సత్యం ఏమిటి బంగారం మిథ్య ఏమిటి నెక్లెస్ నెక్లెస్ ఇస్ మిథ్య తెలిసింది కదండి మిథ్యంటే ఏమిటో తెలిసింది కదా ఇప్పుడు మిథ్యమి అంటూ ఉంటారు మిథ్య అంటే ఏమిటో తెలిసి ఉండి వాడాలి లోకానుగతికంగా వాడటం కాదు ఇప్పుడు మీరు నాకు చెప్పండి ఇప్పుడు మన ఎదురుకుండగా బంగారం నెక్లెస్ తయారు చేసి నెక్లెస్ పెట్టాం ఇప్పుడు సత్యం ఏమిటి బంగారం మిథ్య ఏమిటి నెక్లెస్ ఓకే సత్యం ఎక్కడుంది ఎదుర్కొండ మిథ్య ఎక్కడ ఉంది ఎదుర్కొన్న అవునండి తర్వాత రెండు ఎదుర్కొండే ఉన్నాయి వాస్తవంలో మిథ్య దేనియందు ఉన్నది సత్యం కాబట్టి సపోజ్ మిథ్య ఎక్కడ ఉండి సత్యం స్వర్గంలో ఉంటుందా సత్యం ఎక్కడ ఉంటుంది ఎక్కడ మిథ్య ఉంటుందో అక్కడ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 సో అంటే అర్థం ఇప్పుడు ఏదైతే ఏదైతే నువ్వు గొలుసు అనుకుంటున్నావో అదే బంగారము అనైనా నిత్యంటే అదే కదా ఏదైతే గొలుసు అనుకుంటున్నావో అదే బంగారము ఏది కొండ అనుకుంటున్నావో అదే బట్టి ఏది కార్యం అనుకుంటున్నావో అదే కారణము ఏది జగత్ అనుకుంటున్నావో అదే ఈశ్వరుడు అర్థమైందండి ఇప్పుడు తెలిసిందా మీకు చెట్టుల్ని చేమల్ని నదుల్ని కొండల్ని మనం ఎందుకు పూజిస్తాము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 ఈశ్వరుడు ఉండేది ఎక్కడో ఇంకో చోట అలా ఉండదు జగత్ ఎక్కడుందో ఈశ్వరుడు అక్కడే ఉంటాడు నిజానికి ఈశ్వరుడు ఎందే జగత్తు ఉంటుంది ఇవి ఇంప్లికేషన్స్ భాష్యకారులు ఇదే పాయింట్ ని బాగా విశ్లేషణ చేస్తారు ఎందుకంటే ఈ పాయింట్ మనస్సులో స్థిరపడాలి ఉరికే పాఠం చెప్పేప్పుడు స్థిరపడుతుంది మళ్ళీ గుమ్మం దాటగానే అది మళ్ళీ జారిపోతూ ఉంటుంది కాబట్టి బాగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మన జీవితానుభవం ఇలా ఉందా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 లేదా ఎప్పుడైనా అర్జెంటుగా డబ్బు కావాల్సి వస్తే నెక్లెస్ ని మీరు బ్రోకర్ దగ్గర ఎవరి ఎవరి దగ్గర వడ్డీ తెచ్చుకుందుకు పెడితే అభ్యంతరం దేనికి అభ్యంతరం లేదు నెక్లెస్ మిథ్యను తెలుసుకోవటం వల్ల మీ జీవితానికి అది అడ్డు రాదు సత్యం ఎప్పుడూ కూడా ఎవరికి ఇబ్బందిని కలిగించదు తనములు ఏమనుకుంటారంటే సత్యం ఇబ్బందిని కలిగించుతుంది సత్యం ఎవరికి ఇబ్బందిని కలిగించదు అలాంటి సామెత కూడా ఒకటి ఉంది చెప్తే నిష్ఠురం ఏదో కూడా ఒకటి ఆ సామెత ఏదో దృష్టికోణంలో చెప్పిన మాట అది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 ఎందుకంటే గటము జన్మకి పూర్వము జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాక్ ఓర్ధ్వంఛ రెస్పెక్టివ్లీ జన్మ కంటే ప్రాక్ ప్రధ్వంసము కంటే జన్మ అంటే పుట్టుక పుట్టుక కంటే ముందు అంటే కొండ పుట్టడానికి ముందు ఉందా లేదు కొండ ప్రధ్వంసం అంటే తర్వాత ఉందా లేదు మధ్యలో ఉందంటాడు వీడు ఎందుకు చూసారా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 సో దట్స్ ఆల్ ఇంక ఇంతకంటే వేరే డెఫినేషన్ అక్కర్లేదు లేదా డెఫినేషన్ చెప్పారు వాట్ ఎవర్ ఈ బాగుండదు ఈ మిథ్యా అని చెప్పారు ఇప్పుడు చెప్పండి మీరు వాట్ ఈజ్ నెక్లెస్ మిథ్యా ఎందుకని టైం బాగుండదు వాట్ ఈజ్ సన్ మిథ్యా ఎందుకని టైం బాగుండదు సన్ ఒక రోజుని పుట్టాడు ఇంకో రోజుని గిట్టుతాడు వాట్ ఈజ్ యూనివర్స్ మిథ్య ఎందుకని టైం బాగుండాలి యూనివర్స్ కి పుట్టింది ఫలానాపుడు యూనివర్స్ పుట్టింది క్రియేషన్ అని మీరు అంటున్నారా మళ్ళీ ప్రళయము అంటే యూనివర్స్ లేకుండా పోతుంది అంటే మధ్యలో ఉంది కాదు మధ్యలో ఉన్నట్లు కనబడింది అయితే మరి మరి ఉన్నదేవిటండి అంటే యూనివర్స్ పుట్టడానికి ముందు ఎక్కడుంది ఈశ్వరునిలో ఉంది ప్రళయం తర్వాత ఎక్కడుంది ఈశ్వరునిలో ఉంది మధ్యలో ఎక్కడుంది ఈశ్వరునిలో ఉన్నది కాబట్టి ఉన్నదేవిటి ఈశ్వరు ఇది మీ మాంస తర్వాత మృదాది కారణస్యా తత్కారణస్య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 కొంచెం నెర్వస్ కి వాటికి కొంత సూదింగ్ గా ఉంటుంది ఎందుకంటే నెర్వస్ టెన్షన్ బిల్డప్ అయి ఉంటుంది రోజంతా కూడాను సాయంకాలం వెళ్తే దుర్యోధనుడు ఇలా చేసాడు ధృత అలా చేసాడు అంటే అనేప్పటికి కొంచెం నెర్వస్ కి సూదింగ్ మెంటల్ ఎంటర్టైన్మెంట్ అలాగ ఉండదు అండి యూ టు అప్లై యువర్ బ్రెయిన్ అండ్ ఫర్ ఇట్ యువ డిస్కవర్ ఇకే చెప్పాను మీకు తెలుసది సో ఇప్పుడు ఇంకొక మేమాంశ సరే ఘటము మళ్ళీ మళ్ళీ ఘటన వచ్చేసాం ఇప్పుడు ఘటము కారణము సారీ మృత్తు కారణము ఘటము కార్యము సో కాబట్టి ఘటం మిచ్ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసాను అసత్తి కింద వేసేసాం ఉన్నది మృతే అయితే ఈ మృతు ఘటం ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో లేకుండా పోతుందో ఈ మృతు కూడా పుట్టింది మృతు దేని నుంచి పుట్టింది సో మనకి క్రమం ఉన్నది దేనికో దాని నుంచి పుట్టింది కదా మీరు కాస్మాలజిస్ట్ ని అడిగితే వాళ్ళు ఏమని చెప్తారంటే ఈ మృత్ మృతు అంటే అర్థం సాలిడ్ మ్యాటర్ ఈ సాలిడ్ మేటర్ అంతకు ముందు ఉండేటువంటి ఫ్లూయిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ నుంచి పుట్టింది అన్నారు సో ప్రళయంలో ఈ మృత్యవిడ్ స్టేట్ లో వెళ్ళిపోతుంది ఆ వేడికి ప్రళయ వచ్చి భూమి అంతా కరిగిపోతుంది ఎలాగైతే పర్వతం కరిగిపోయి లాలా ప్రవహించినట్టు అయిపోతుంది అలాగే భూమి కూడా కరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ భూమి ఎక్కడి నుంచి పుట్టింది లిక్విడ్ నుంచి పుట్టింది లిక్విడ్ స్టేట్ నుంచి దానికే మనకి సంస్కృతంలో ఒక పేరుంది ఆ పేరు మీకు తెలుసుండాలి ఆ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 లిక్విడ్ స్టేట్ నుంచి పుట్టింది అప్పు అని అనుకున్నా అప్పుల నుండి పుట్టింది అప్పులంటే నీరని ఉరికే మీరు రఫ్ గా చెప్పవచ్చు కానీ నేను అప్పులోనే వాడుతూ ఉంటాను మీరు గమనించండి అప్పుల నుంచి పుట్టింది సో అప్పు ఇప్పుడు బంగారం నెక్లెస్ దేని నుంచి పుట్టింది బంగారం నుంచి పుట్టింది నెక్లెస్ దేనిలో విలీనం అవుతుంది ఏది దేని నుంచి పుడుతుందో అది దానిలో విలీనమవుతుంది అంతేగాని నెక్లెస్ ఏమో పుట్టింది బంగారం నుంచేనో వెళ్లి కంసాల విలీనం అయిందనో అయితే బ్యాంకులో విలీనం అలా చెప్పకూడదు అలా అడ్డగోలుగా చెప్పకూడదు కొంచెం లాజికల్ గా చెప్పాలి సరే ఫైనల్ గా బ్యాంక్ లోకి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో మొత్తానికి బంగారంలోకి వెళ్ళిపోతుంది ఎందుకని బంగారంలోంచి వచ్చింది కనుక ఇప్పుడు పృథివి అప్పుల నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోతుంది అప్పుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మృత్ పృథివీ కార్యము అప్పులు కారణము కాబట్టి ఏది సత్యము ఏది మిథ్య మృత పృథివీ మిథ్య అప్పులు సత్యము ఓకే తత్కారణం ఎందుకని తత్కారణ వ్యతిరేక అనుపలబ్దే అసత్వం అనేది ఆర్గ్యుమెంట్ ఓకే ఇంక తర్వాత వాక్యం తదత్వే సర్వాసంగంటే పూర్వపక్షం నా అది అట్లు కాదు అక్కడి నుంచి సిద్ధాంతం ఏమీ పూర్వపక్షం అప్పుడప్పుడు పూర్వపక్షానికి నను అని బిగినవుతుంది ఇక్కడ నను లేదు నను లేని పూర్వపక్షం అలా అలా ఉంటూ సో అయితే దేని మీద ఒక మీమాంస అక్కడ ప్రశ్న ఏమిటంటే బౌద్ధుల మతం అది బౌద్ధులు ఇలాగే ఆలోచిస్తారు బౌద్ధులు బుద్ధతర్కం బౌద్ధ తర్కం చాలా పక్కనబంది అయిన తర్కం సో ఇదంతా లాజిక్ కదా ఓకే ఇప్పుడు అప్పులు సత్యము పృథివి మిథ్య అన్నారు ఓకే ఇప్పుడు ఈ అప్పులు ఇంకో చోట్ నుంచి పుట్టేయలేదా పుట్టే సో నుంచి పుట్టాయి తేజస్సు నుంచి పుట్టే అగ్నే అగ్ని నుంచి పుట్టాయి కాబట్టి అగ్ని సత్యం అప్పులు మిథ్యా అగ్ని వాయువు నుంచి పుట్టింది వాయువురగ్ని వాయువు సత్యం అగ్నిమిథ్య వాయువు ఆకాశం నుంచి పుట్టింది ఆకాశము సత్యం వాయువు మిథ్య ఇప్పుడు ఇప్పుడు బౌద్ధులు ఏమంటారంటే బౌద్ధులు ఆకాశాన్ని ఒప్పరు బౌద్ధులు నాలుగే భూతాలు ఐదో భూతం లేదు మరి ఆకాశం ఏమిటంటే ఆకాశము శూన్యము వాయుడ్ ఆకాశం అంటూ ఏమీ లేదండి అది వాయుడ్ అని వాళ్ళు అంటారు వాయుడ్ అంటే ఏమీ లేదు సర్వా ప్రసంగ కాబట్టి ఇప్పుడు ఈ జగత్తుకి మూలంలో ఏముంది శూన్యము అంతే కదండి ఎందుకంటే పృథివీ సత్యము మిగతావన్నే అసత్యం అప్పు సత్యం పృథివీ అసత్యం పృథివి మిథ్య సో అగ్ని సత్యం అప్పులు మిథ్య వాయువు సత్యం అగ్నిమిథ్య వాయువు ఎక్కడి నుంచి పుట్టింది శూన్యము ఆకాశం ఏం ఆకాశం అంటే ఏమిటి ఏమీ లేదు అంతే కదా స్థూలంగా చూస్తే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 ఆ మీడియం అనే సెన్స్ లో అది తప్పదు మైకెల్సన్ మార్లీ అనే ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉండేది ఆ ఎక్స్పెరిమెంట్ లో ఆ ఎక్స్పెరిమెంట్ ఏం చేసిందంటే ఈధర్ థిరీని డిమాలిష్ చేసి పారేసిండే అమెరికాలో చేశారు ఎక్స్పెరిమెంట్ ఆ డీటెయిల్స్ ఉన్నాయి వాట్ ఎవర్ సో కాబట్టి ఈధర్ అనేది ఏమీ లేదు ఇప్పటికి కూడా నైన్టీన్ టూ లో కూడా కొన్ని పుస్తకాల ట్రాన్స్లేషన్ లో ఈధర్ అంటూ ఉంటారు అనకూడదు ఇంకా ఎందుకంటే ఈధర్ అనేది ఏం లేదు ఈధర్ ఫిజిసిస్టులు పెట్టారు వేదాంతలు చెప్పిన మాట కాదు ఫిజిసిస్టులు వాళ్ళకు మీడియం కావాల్సి వచ్చి ఈధరనే మీడియాన్ని ఎస్సూమ్ చేసుకున్నారు వాళ్ళ ఎస్ఎంషన్ తప్పని ప్రూవ్ అయిపోయింది వాళ్ళు డ్రాప్ చేసేసారు వాళ్ళు డ్రాప్ చేసేసి దాన్ని వేదాంతాలు పట్టుకుంటే అది ఎక్కడ అన్యాయం ఉంది నేను ఇలా ఎందుకుంటున్నానంటే కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో ఏధర ఏధరంటుంటారు ఏధర తప్పదు ఏధరే పదం వాడకూడదు మనం సో కాబట్టి ఈధరనేది లేదు ఇంకేముంది శూన్యము సో ఈధరని ఎస్యూమ్ చేశారు అంతా వ్యాపించి ఈధర ఉంది శూన్యం అంత శూన్యం కాదు ఏధరతో నిండుంది అని ఈధర్ ఇస్ నాట్ దే ఇంకేముంది మరి ఇంక శూన్యమే ఉన్నది శూన్యం అంటే ఏమీ లేకపోవటము కాబట్టి ఈ జగత్తు దీన్ని అంటారు ఈ జగత్తు దేని నుంచి పుట్టింది శూన్యం నుంచి పుట్టింది కాబట్టి శూన్యమే సత్యము జగత్ మిథ్య ఇది బౌద్ధుల యొక్క సిద్ధాంతం శూన్యవాదం దీన్ని వేదాంతులపరం సో సర్వాభావ ప్రసంగ సర్వము అభావమే అంటే శూన్యము అనే ప్రసంగము శూన్యము సంప్రాప్తమైనది ఇది చేదన్నారు ఎందుకంటే చూడు శూన్యం అనేది తెలియబడుతుందా తెలియబడదా తెలియబడదు అని నువ్వంటే తెలియబడదంటే మనది ఇంక ఉన్నదని ఉన్నదని నిరూపించడానికి వీల్లేదు తెలియబడుతోంది అంటే కాబట్టి శూన్యాన్ని తెలుసుకునే బుద్ధి ఉంది కదా మరి కాబట్టి సర్వాభావం ఎందుకవుతుంది బుద్ధి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి చైతన్య బుద్ధి అంటే ఇక్కడ చైతన్యంలోకి తీసుకెళ్తాం కాబట్టి శూన్యం సత్యం కాదు శూన్యాన్ని కూడా తెలుసుకుంటూ ఉండేటువంటి ఆత్మ చైతన్యమే సత్యము అని ఫైనల్ గా కంకోషం కాబట్టి బౌద్ధులకు వేదాంతులకు తేడా ఇంత మాత్రమే లేబు బౌద్ధులు కూడా ఈ ద్వైతుల కోటికి చెందరు నిజానికి వేదాంతునికి బౌద్ధులంటే ప్రీతి ఎక్కువ కుప్పలో సోమశేఖర శాస్త్రి గారిని కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు అని పెద్ద వేదాంత పండితులు ఆయన బౌద్ధుని నాగార్జును మాధ్యమిక కాదికలకి సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు వేదాంత పండితులు బౌద్ధుని యొక్క పుస్తకాలు చదువుతారు సో ఎనీవే మన ఆయన కూడా బౌద్ధ సిద్ధాంతంలో చాలా అందివేసిన చేయగా వాళ్ళ దగ్గర బౌద్ధం అంతా చదువుకున్న చాలా నేను కూడా ఒక దొంగ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 ఈ సత్యాన్ని న్యూటన్ తర్వాత ఐన్స్టైన్ వచ్చి ఆకాశము ఈజ్ ఎలిమెంటల్ అని ఐన్స్టైన్ ప్రూవ్ చేశారు ఆకాశము ఈజ్ నిజానికి ఆకాశమును ఎలా వర్ణించారంటే ఈ డోలు మధ్యలా ఉంటుంది చూడండి వాటికి ఆ చర్మాన్ని అలా స్ట్రెచెస్ ఫిక్స్ చేస్తారు స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ ఆకాశము అట్టిది అని వర్ణించారు ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ ఇప్పుడు ఈ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ ఒకప్పుడు ఫ్లాట్ గా ఉండొచ్చు ఒకప్పుడు కర్మడ్గా కూడా ఉండొచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ మీరు దాన్ని లాగి పెట్టే ఫోర్స్ బట్టి ఉంటుంది సో సూర్యుడు చుట్టూ ఉండే ఆకాశం కర్ముడుగా ఉంటుంది ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ పూల్ ఎక్కువ సో ఈ విధంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇట్స్ ఎ కర్ముడ్ స్పేస్ అంటారు కర్ముడు స్పేస్ అంటే కర్వేచర్ ఉన్న స్పేస్ అంటే అర్థం ఏంటండి ఇట్ ఈస్ సమ్థింగ్ దట్ ఈ శూన్య వండాలి వీల్లేదు అని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేసిన విషయం ఎనివే దీంట్లో ఇంకా చాలా పెద్ద మీమాంస ఉన్నది ఇప్పుడు అంత లోతుకులు వెళ్లకుండా ఇంకా ఆకాశం అనేది శూన్యం కాదు మనకి పంచభూతాలు బౌద్ధులు శూన్యవాదులు కనుక వాళ్ళకి నాలుగే భూతాలు మనం మనం పంచభూతవాదులం కనుక ఆకాశము గలదు ఈ ఆకాశము ఆత్మచైతన్యం పుట్టింది తస్మాద్వా ఎస్మాత్ ఆత్మన ఆకాశ సూత ఆ ఆత్మచైతన్యమే మీయందు మీ యొక్క మీయందు తెలివి రూపముగానున్నది మీరు బుద్ధితో ఆలోచిస్తున్నారంటే ఆ ఆత్మ చైతన్యము యొక్క అనుగ్రహమే కాబట్టి సర్వము బుద్ధి ద్వారా ఆత్మ చైతన్యంలో విలీనం చేసి ఆత్మ చైతన్యమే సత్యము ఆత్మ చైతన్యమునందు ప్రకాశించే జగత్తు మిథ్యా ఆత్మచైతన్యము నీవే తత్వమసి ఇది వ్యవస్థ సో ఇప్పుడు ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు ఆర్గ్యుమెంట్ కాబట్టి శూన్యము అనే మాట సరికాదు అని సో ఆయన ఏం చేస్తున్నారంటే ఆ సత్ ఆ సద్వాద అసత్తు సత్తు కదా ఈ సత్ అన్నది ఆత్మచైతన్యంతో ముడిపెడుతున్నారు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 ఈ కారణ కార్యభావాన్ని శూన్యం దాకా తీసుకుపోయారు పృథివీ కారణము ఓకే అప్పులు కారణం పృథివీ కార్యము ఓకే నెక్స్ట్ స్టేజ్ లో అగ్ని కారణము అప్పులు కార్యము నెక్స్ట్ స్టేజ్ లో వాయువు కారణము అగ్ని కార్యం ఈ వాయువుని శూన్యంలో పెట్టేశారు ఒకవేళ ఆకాశాన్ని అంగీకరించినా ఆకాశం కారణం వాయువు కార్యం అని ఆకాశాన్ని శూన్యంలో పెట్టవచ్చు వాళ్ళు వాళ్ళు అలా చేయరు వాళ్ళు ఆకాశాన్ని అంగీకరించారు అది వేరే సంగతి కాబట్టి ఆయన అంటున్నారు నువ్వు శూన్యంలోకి తీసుకెళ్లొద్దు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 గత నాస్తి బుద్ధి నాస్తి అలా అంటారా అంద బుద్ధి అస్తి ఎందుకంటే బుద్ధి కనుక లేకపోతే ఇది నాస్తి అని చెప్పడానికి హూ వెళ్తే అని టేబుల్ చెప్తుందా ఏమేమి నాస్తి టేబుల్ చెప్పదు కాబట్టి సత్ సత్తన్నప్పుడు సద్బుద్ధి అసత్తన్నప్పుడు శూన్యం కాదు అసద్బుద్ధి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 విషయా బుద్ధి వ్యభిచరతి తదద్ది సదసద్విభాగే బుద్ధిత స్థితే కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే చూడండి చెప్పిన ఏంటంటే అస్తి నాస్తి